నీతి మంత్ర మా ఉన్నత శక్తి మంత్ర ఆది సంపద బలమంతుల ఆ కలవరి సులప్రభ మా పాపం మా శాప మా వ్యసన మా రోగం మా చెడుతలు మీరు భరించి మాకు వచ్చిన మీరు పొందినరు అలాగ ప్రభావం మూడోది తిరిగిలిచ్చి అలా వెతికి ప్రభా రక్తంతో కొనిగి మీరు సొత్తుగా చేసుకున్నాం నా ప్రభానికి సోతం ఈ దినం అంతా ప్రభావికు వందలు ఇష్ట ప్రభావ ఇంతమంది చూడలేకున్నాం ఎంతో చూస్తే ప్రభా ఆక్రమిస్తుంది ప్రేమ చెల్లారిపోయింది ఆ కాలంలో భయంకర సమకాలంలో ఉన్న ప్రభావ ఒకసారి గ్యాప్ చేసుకొని పరిశోధకం రాణి బిడ్డలు నడిపించి పాఠధర వాక్యం నడిపించి మీకోసం ప్రభావ ఇట్లా జీవించాలా ఇంకా వాక్యం అనే సత్యాన్ని గ్రహించే ఆత్మ మీద తెరవండి మా చెవు మా ఆ ఉదయం స్వస్థపరిచి అలాగే బలపరిచి శిలపరిచి స్వస్థపరచు అనేసి అమీన్ సీయోను పాటలు సంతోషముగా పాడు చుసియోను వెళ్ళేదము సీయోను పాటలు సంతోషముగా పాడు చుసియోను వెళ్ళుదము నందేమి లేదాని చెప్పను ప్రియుడుసూ లోకాన శాశ్వత ఆనందేమి లేదాని చెప్పను ప్రియుడుసూ కొందాబలే నీ లోకాంత కళమెన్నో శ్రామలు సీయోను పాటలు సంతోషముగా పాడు చూసీయోను వెళ్ళుదము ఐ గుప్తును విడచి మీరు ఆరణ్య వాసు ఐ గుప్తు విడీ నటి మీరు ఆరణ్య వాసు నేత్రాలు కానను పై నిల్పుడి సీయోను పాటలు సంతోషముగా పాడు చూసీయోను వెళ్ళుదము మారాను పోలిన చేదైన స్థలముల లసిమీ నీరక్షకుండగేసే నడుపును మారాని తనదూమాటము సీయోను పాటలు సంతోషముగా పాడు చూసి యోను వెళ్ళూదము ఐ గుప్తువాసల నన్నీయో విడిచి రంగుగా వెంబడించి పాడైన కోరహు పాపం బుమాని వీధేయులై వీరాజిల్లుడి పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము ఆనందమయ పరలోకాబు మనది అక్కడ నుండి వచ్చు నెసు గీతము సంపూగా కలసి పాడేదము ప్రభుయేసు కుజోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము థ్యాంక్ యూ ప్రెజ్ దాట థ్యాంక్ యూ సిస్టర్ ప్రెస్ పరిశుద్ధిరా బ్రదర్ మీరు ఒక పాట పాడండి హలో ఓకే బ్రదర్ పాడుతున్నాను కొన్ని తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్న నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్న తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి నానందమా నీ ఒడిలో నాకు సుఖము నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్న రాధించేదను తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటెతేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటెతేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను जीवमा ना स्नेहाराधन ना प्रियड ना प्राणमा निराधन ना जीवमा ना स्नेहाराधन ती देवा त्री देवा सर्व नीव नी, नी उटे चालू తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు అలలియా థ్యాంక్ బ్రదర్ ప్రైజ్ నాటలియా ప్రైజ్ నాట గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా త్యాగశీలుడా నికొందనాలయ్య నా హృదయ పాలక స్తోత్రమేశ త్యాగశీలుడా నికొందనాలయ్య హృదయ పాలక స్తోత్రమేసయ్యా గుండ్ల చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసె నాదు లోకమనురణ్యయాత్ర భారమాయను బహుదూరమాయను నా గుండె నిండ వేదనలే నిండి ఉండెను కన్నీరే నాకు అన్న పానమాయను కన్నీరే నాకు అన్న పానమాయను నా బ్రతుకు దూరమాయను బహుఘోరమాయను గుండె చెదరిన వారిని ఆదరించి దేవుడా గుడు పక్షుల చేరదీసెనాథుడా గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా గుడు పక్షుల చేరదీసెనాథుడా మనిషి మనిషి నోర్వలేని మాయలోకము శూన్య ఛాయలోకము మాటలతో గాయపరిచే క్రూర లోకము అంధకార లోకము ఒంటరి తనమే నాకు స్నేహమాయను ఒంటరి తనమే నాకు స్నేహమాయను దికులేక నా మృతుకు దూరమాయను బహుఘోరమాయను గుణ చెదరిన వారిని ఆదరించదే కష్టాల కళలు నన్ను అమ్ముకున్నవి నన్ను అలుముకున్నవి కన్నీరు కెరట ఎదలో పొంగుచున్నవి ఒరలి సంద్రమైనది శ్రమల కొలిమిలో పుటమో వేయబడి తిని కొలిమిలో పుటమో వేయబడి ప్రాణార్పణముగా నేను పోయబడి తిని సిలువ సాక్షినై తిని గుండె చెదరిన వారిని ఆదరించి దేవుడా గుడు చెదరిన పక్షుల చేరదీసెనాథుడా త్యాగశీలుడాని కొందనాలయ్య నా హృదయ పాలకా స్తోత్రమేశ త్యాగశీలుడాని కొందనాళయ్యా నృదయ పాలకా స్తోత్రమేసయ్యా గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు గుడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడు గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడు గుడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడు హళెలుగా ప్రెసిడెంట్ నీ ప్రేమే నను ఆదరి చే ఆదరి చేను సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచికా పడిను నీ కృపయే దాచికా పాడేను సమయోచితమైన నీ కృపయే నను దాచికా పాడేను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరి చేను నీ ప్రేమే నను ఆదరి చేను చీకటి రో కృంగి వేల చీకటి రటా లో కృంగిణ ఉదయ చను కృపణ చేదరిన మనసే నూతనమాయన ఉదయ చె కృపణయలు చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరు మలుపు తిరిగేనా మనుగడయే మరు మలుపు తిరిగేనా నీ ప్రేమేనను ఆదరీ చే బలచూచకమీనా మంద సమానికై బలచూచకమీనా మందనికై సజీవయాగమై యుక్తమైన సేవై ఆత్మాభిషేకముతో నను ని సజీవయాగమయమైన సేవై ఆత్మాషేకముచు నను నితితివ సంగక్షేమేనా ప్రాణమాయణ సంగక్షేమేనా ప్రాణమాయన సమయోచనా దాచికా పాదను ీ కృపయే దాచికా పాడే నీ ప్రేమే నను ఆదరీ చైను నీ ప్రేమే నను ఆదరి అన్న ప్రెసిడెడ్ అన్న ప్రెసిడెడ్ అన్న వర్షించేవాస్ర ఎలా గొప్ప తండ్రి మీకు కొరతకి ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మిమ్మల్ని స్థితించలాగనా మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం గొప్ప తండ్రి బయట ఎక్కడ చూసినా ఆలజేడి అయోమయ పరిస్థితుల మీలో మాకు శాంతి సమాధానం మీ అంతే మాకు ప్రభా గొప్ప దేవ అటువంటి ఆనందం మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు వేసయ్యా మీకే కృతగా జరిపించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా బ్రహ్మల్ని మీకే చెల్లిన గాక ప్రతి బ్రదర్ని ప్రతి సిస్టర్ని ఆదరించండి అనుమానాలు తొలగించండి అపనిందలు తొలగించండి ప్రభావ ఈ లోకంలో మాకు శ్రమ తప్పవనరు కానీ మీరు జయించినారు నైనా మేము కూడా జయిస్తాం మా విశ్వాసాన్ని బలపరచండి నైనా స్వస్థపరచవాన్ని ప్రార్థిస్తున్నాం ఈయన ఇక తను మళ్ళీ వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించలాగిన అనుభవపూర్వకంగా ప్రకటించలాగిన సమణి ఈ శుక్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి మనము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఒక విషయాన్ని ధ్యానించిన గతంలో ఆ విషయాన్ని నేను తిరిగి మరోసారి మిత్రం ధ్యానించాలని ఆశపడుతున్నా ఇది అనేక ప్రాంతాలను మనం చూస్తూ ఉంటాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో ఆశ్చర్యంగా విషయం ఎందుకంటే పద్నాలుగవ వచ్చడంలో ఆ విషయాన్ని మనకి అందిస్తాడు దేవుడు ఏంటంటే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది ఇది బహు ఆశ్చర్యం ఉంది కదా పెరుగమ్మా సంఘానికి సంబంధించింది ఇది పెరగమ్మ ఆ సంఘం అనేది సైతాన నిలయం అని నేను కొంతకాలం కిందట చూపించిన అయితే అటువంటి సైతాన నిలయంలో ఉన్న యొక్క సంఘానికి సంబంధించిన వాక్యం ఇది అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినవి అవి ఏమనగా మొదటిది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇస్రాలకు ఉరి అడ్డుమని బాలాకు నేర్పినట్లు కాబట్టి ఈ మూడు విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం మొదటిది ఏంటంటే విగ్రహములకు బలి తినడం దాని తర్వాత జారత్వం చేయడం తర్వాత ఇస్రాయలకు ఉరి అడ్డడం ఈ మూడు విషయాల గురించి నేను మీతోని కొంత దీర్ఘంగా ధ్యానించాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవ జీవితంలో మరి విశేషంగా విశ్వాస జీవితంలో ఎందుకు శ్రమలు ఉంటాయి అనేది నేను అనేక పర్యాలు ఇది హెచ్చరిస్తూ ఉంటాను ఏంటంటే ఎటువంటి శ్రమ నీ మీదికి రాదు ఎటువంటి ఉపద్రం నీ మీదికి రాకుండా ఉండాలా అంటే నీవు ఆయన సన్నిధిలో ఉండాలా ఉదాహరణకి ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయం రెండవ వర్షాలు మనం రెండవ అధ్యాయం ఆరో వర్షాల్లో చూస్తూ ఉంటాను అనేక పర్యాలు మనము ప్రస్తుతం వస్తే మన ప్రభుత్వ పాటు పరలోకంలో కూర్చొని మన ఆత్మలు అక్కడ ఆయనతో పాటు సంభాషిస్తూనే అనేకమైన విషయాలు మాట్లాడి ఈ భూమి మళ్ళా వాటిని చూపిస్తా ఉన్నాం కానీ తక్కిన ఈ సత్యం గ్రహించని వాడు ఆ అనుభవం ఎప్పుడూ రుచి చూడలేడు కాబట్టి వాడు ఈ లోకల్ మీద అన్నట్టు కాబట్టి ఇవన్నిటినీ చూడాలంటే మటుకు ప్రతి క్షణం నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఉండాలా ఆ సనగడము గునగడం ఇటువంటి అన్నిటి నుంచి మనం బయటికి రావాలా శ్రమలు తప్ప మనకి మనం అన్ని శ్రమలు అనుభవిస్తా ఉన్నాము ప్రతి దాంట్లో నుంచి దేవుడు తప్పిస్తా ఉన్నాడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బహు భయంకరంగా ఉన్నాయి కదా క్రైస్తవులు నమ్మకపోవచ్చు శ్రమలు శ్రమల కాలం అని నమ్మకపోవచ్చు కానీ మనకి ఎప్పుడో చూపించిన దేవుడు మీరు శ్రమల కాలం లోకం మీదికి అమాంతంగా ఉపద్రం వచ్చినప్పుడు ఇది శ్రమ కాకుంటే ఏమైంది బట్టి ఎందుకు శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి శ్రమలలో అందరూ వెళ్తారు ఈశ్వల్ పలు కూడా ఐగుప్తుల శ్రమలు అనుభవించారు నాలుగు సంవత్సరాలు దాని శ్రమలు ముగించి బయటికి వచ్చే టైంకి మరొక శ్రమ వచ్చింది ఫరో పోని అని అంటాడు చివరికి పోనిచ్చిండు తెగుళ్ళు అన్ని పట్టినాక పోనిచ్చిండు మళ్ళీ ఏమైంది ఆ యొక్క ఐగుప్తు దాటి బయటికి వస్తుంటే ఎర్ర సముద్రం ఆటొచ్చింది శ్రమ ఉంటుంది ఎర్ర సముద్రం పాయలు కావడం అందులో నుంచి రావడం శత్రులు కూడా వెనక్కి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు శ్రమ ఉంది చివరి వరకు ఎర్ర సముద్రం ఆటినాక శ్రమ పోయింది ఏసము దాటి మరి కొంత దూరంగా ఉన్న ఇంకొక శ్రమ వచ్చింది యోర్ధన్ నది వచ్చింది అది కూడా దాటాలా అది దాటినాక వాగ్దన దేశంలో అడుగు పెట్టాలా అక్కడ బహుభయ మహాశూరులు ఉన్నారు ఆ దేశంలో వాళ్ళు వాళ్ళని తప్పించుకోవాలా వాళ్ళని ఎదుర్కోవాలా వాళ్ళతో యుద్ధం చేయాలా వాళ్ళ భూములను స్వాధీనపరుచుకోవాలా శ్రమలు తప్ప తప్పవు మనకి ఇవన్నీ ఉంటాయి క్రైస్తవ జీవితంలో కూడా ఉంటాయి అన్న విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంది అయితే ఒక్కొక్క సత్యం ఏం తెలుసా ఎన్ని శ్రమలున్నా నీ మీదికి ఎటువంటి ఉపాద్రం రాకుండా ఉండాలా అంటే నువ్వు రక్షణ పొంది ఉండాలా పాయింట్ నెంబర్ వన్ నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నంత కాలము ఈ శ్రమలు నేను ఏమీ చేయవు గాఢకా గాఢాంధకార లోయలు నడిచినా కానీ ఏ అపాయం నీకు వాటిల్లేదని దావిద్రాజు పాట పాడతాడు కదా యాభై ఇరవై అధ్యాయంలో కాబట్టి శ్రమలు తప్ప మనకి కానీ ప్రతి శ్రమల నుంచి బయట తీసుకొస్తాడు కొన్ని కష్టంగా ఉంటాయి కొన్ని సులభంగా ఉంటాయి అంతే తేడా కానీ నీ దేవుడు నీకు ఏం చేసిండనే అనుమానం అయితే క్రియేట్ చేస్తారు నీ రక్త సంబంధికులు నీ కుటుంబీకులు నీ పక్కింటోలు నీ ఎదిరింటోళ్ళు నీతో పాటు సేవ వాళ్ళు ఇంకా ఎంతోమంది ఎందుకంటే వాడు దుష్టుడు మొదటి నుంచి వాడు ఎవరిని వాడుకుంటాడు నీ పక్కనున్ననే వాడుకుంటాడు ఎవడో ముక్కో ముఖం తెలియని వచ్చి చెప్తాడు నమ్ముతావా నమ్మవు కదా అందుకని వాడు ఏం చేస్తాడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే వాడుకుంటా ఉంటాడు నీ మీద నేరాలు మోపడానికి వాడు దీవరాత్రులు నేరాలు మోపుతాడు మన మీద కానీ మనం ఈ విషయాలను గ్రహించాలి తెలుసా ఆయన సన్నిధి నీతో పాటు ఉన్నంత కాలము ఎటువంటి శ్రమ నిన్ను నిన్ను నశింప చెయ్యదు ఎటువంటి దురాత్మలు ఎటువంటి చీకటి శక్తులు నిన్ను నశింప చెయ్యో అయితే ఆయన సన్నిధి పోవాలా అంటే ఏం చేయాలా నేను ఇది చెప్తున్న ఉల్టా చెప్తున్న వాక్యం మీరు వచ్చి ఆయన సన్నిధిలోకి వెళ్ళి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి తెలుసా అంటే నువ్వు శ్రమల గుండు పోయి నశించిపోవాలంటే ఏం చేయాలా చెప్తున్నా రివర్సల్ ఫామ్ లో అప్పుడు నువ్వు మంచి బహు కఠినంగా తీసుకుంటావు ఈ వాక్యాన్ని విగ్రహంలకు విగ్రహారధికను వల్ల నువ్వు లేక అపవిత్రమైన జీవితం పాపపు జీవితం జారత్వం అంటే వ్యభిచారం కదా జారత్వపు జీవితం లేక నీ హృదయంలో వ్యభిచరించడం లేక నీ మోహపు చూపులతో వ్యభిచరించడం నువ్వు కళలలో వ్యభిచరించడం తర్వాత నీకు ఏది ఉరిగా తెచ్చిపెట్టుకుంటున్నావు నీ అబద్ధ బోధనే నిన్ను ఉరిగా తెచ్చిపెడుతుందని మనం ఎన్నిసార్లు చూసినాం బోయి వాడి చేతిలో వాడి ఊరిలో పిచుక చిక్కబడ్డట్లు నువ్వు చిక్కబడుతున్నావు కాబట్టి బాలకు బీలాము యొక్క సలహా తీసుకుంటున్నాడు బీలాము సలహా గురించి మనం చూస్తున్నాం ఈ పెరగమా సంఘంలో కాబట్టి పెరగమా సంఘము ఎందుకు శ్రమల గుండా అంటే అది బీలాము బోధని విన్నది అని చెప్తున్నాడు ఇక్కడ మీరు దాన్ని టాలరేట్ చేసిండ్రు మీరు దాన్ని సహించారు అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వర్షంలో అదే రీతిగా చూడండి పేతురు రాసిన రెండవ పత్రికలో కూడా మనం ఈ విషయాలను చూస్తూ ఉంటాం ఎందుకు ప్రత నిబంధన పుస్తకాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వర్షంలో కూడా ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చూడండి తిన్న మార్ తిన్నని మార్గంను విడిచి బెయ్యేరుకు వలన బీలాము పోయిన మార్గంను బట్టి త్రోవ తప్పిపోయి అవటి ఎప్పుడైతే బిలాము బోధని మనం ఆశ్రయిస్తామో మనం త్రోవ తప్పిపోతాం అప్పుడు ఏం జరుగుతుంది ఏ శ్లోవం శ్లోవ నుంచి బయటకు వచ్చేస్తాం నేనే మార్గం సత్యం జీవం మన ప్రభు మార్గం తప్పిపోతాం మనం ఎప్పుడైతే బిలాము బోధలకు అయితే ఆ బీలాము దుర్నీతి వలన కలుగు బహుమానంను ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గతింపబడను ఎట్లనగా నూరులేని గార్ధము మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనంను అడిగించను కాబట్టి యాని వెర్రివాడు ఎప్పుడైతే తెలుసా దేవుని మార్గంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతే అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానించినాము ముఖ్యంగా యూదా చూస్తాం ఇతనికి సంబంధించింది ఒకటే పత్రిక కదా అది ఒకటే అధ్యాయము యూగా యూధ పత్రిక యూధా పత్రిక పదకొండవ వచ్చిన చూడండి ఒకసారి పదకొండవ వచ్చినప్పుడు అయ్యో వారికి శ్రమ ఎవరికి శ్రమ బీలాము బోధన అనుసరించిన శ్రమ కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా ఎందుకు శ్రమ పర్మిట్ అయిందంటే ఊహించుకోండి వారు కయ్యుని నడిచిన మార్గం నడిచిరి లోకతీతమైన నయ మార్గాలు శారీరకమైన మార్గంలో నడిచే వాళ్ళకి శ్రమలు తప్పవు బహుమానము పొందవలనని బీలాము నడిచిన తప్పుద్రవలో ఆతురముగా పరిగెత్తిది కొరహు చేసినట్లు తిరస్కారము చేసింది అందు నిమిత్తమై వాళ్ళు శ్రమల గుండా పోక తప్పలేదన్నట్టు అబద్ధ బోధకులు అయితే వీటన్నిటికీ మూలము మనం ఎక్కడ చూస్తామంటే ఆ మోయాగు రాజైన బాలాకుకు సంబంధించింది అది ఎక్కడ చూస్తాం మనం సంఖ్యాకాండంలో చూస్తాం సంఖ్యాకాండము ముప్పై అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తాం ఒకసారి నిఘ పర్యాదు చూసిందే మనం ఇది సంఖ్యాకాండము ముప్పై అధ్యాయం సంకేకాండము ముప్పై ఒకటవ అధ్యాయము తర్వాత ఎట్లా చంపబడింది బిలాం ఎనిమిదవ వర్షం చూడండి యుహోవ మోషకు ఆగ్పించినట్లు వారు మిద్యానీలతో యుద్ధము చేసి మగవారుని చంపిరి తర్వాత చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఎవిని రేకేమును నూరును సూరును కూరును రేబును చంపిరి బే బెయ్యూరు కుమరణ బిలామును ఖడ్గంతో చంపిరి చూడండి బిలాంగ కూడా ఖడ్గంతో చంపబడి ఏ ప్రజలను అయితే శపించడానికి పోయిండో ఆ ప్రజల చేతిలోనే చచ్చింది ప్రవక్త మంచి పే మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న ప్రవక్త కానీ చివరికి చెత్తగా చెడిపోయినట్లు మనం చూస్తున్నాం ఆయన ఎందుకు అట్లా చనిపోయిందంటే మనకు తెలుసు నిర్గమ అదే సంఖ్యాకాండంలో చూస్తాం కదా సంఖ్యాకాండంలో ఆయన ఏం చేసిండు దేవుడు దేవుడి సన్నిధి ఉన్న వాళ్ళని మనం ఏమి చెయ్యలేము అదేమో చూస్తాం ఇరవై రెండవ అర్థం సంఖ్యాకాండం అక్కడ ఏమంటుండంటే ఈ బెయ్యరు కుమారుడు ఆయన బిలాంను బాలాకు పిలిపించినట్టు మనం చూస్తాం అక్కడ ఏమంటుండో ఆరో వర్షాలు కాబట్టి నువ్వు దయచేసి నా నిమిత్తము ఈ జనమును శించము వారు నాకంటే బలవంతులు చూడండి దేవుని సన్నిధి నీకున్నంత వరకు నువ్వు బలవంతునివి ఇతరుల దేవుని సన్నిధిని ఇలా ఉండాలంతే అయితే బీలాముకి ఒక బహుమానం ఉంది నీవు దీవించి వాడు దీవించబడనని శప్పించి వాడు శప్పిపడనని నేను ఎరుగుదును కాబట్టి మోయాబు పెద్దలను విద్యా పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని బీలాం వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పాను అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండు యహోవా నాకు సెలవించిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని అప్పుడు మోయాబు అధికారులు బీలాం వద్దకు బత దేవుడు బీలాము వద్దకు వచ్చి నీ ఎద్దున నీ మనుషులు ఎవరని అడగగా బీలాము దేవునితో ఇట్లా నేను సిప్పూరు కుమారిన బాలాకు మోయాబురాజు చితగించము ఒక జనము ఐగప్తుని బయల్దేరి వచ్చేను వారు భూతలమును కప్పుచున్నారు భూమి అంతా క్రైస్తవులతో నిండిపోతారు భవిష్యత్తులో అది ప్రవచనం వచ్చి నా నిమిత్తము వారిని శపించుము నేను వారితో యుద్ధం చేసి వారిని తొలివిధని చూడండి నువ్వు శప్పింపబడితేనే కానీ నువ్వు యుద్ధంలో ఓడిపోలేవు అనేది ఈ బాలాకు బాలాకు తెలుసు అందుకు దేవుడు నీవు వారితో కూడా వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు దేవుడు బీలాంతో మాట్లాడుతున్నాడు నేను ఆశ్రయించిన వారిని శపించలేవు బీలాం దేవుడు చెప్పినాక కూడా బీలాం పోవడం అదే సత్యండు దేవుడు చెప్పిండు కదా స్టార్టింగ్ లేని వాళ్ళు ఆశ్రయింపబడ్డ వాళ్ళు వాళ్ళని శపించలేవని అయితే బీలాంకి తెలుసు దేవుని ఆశీర్వాదంలోకి వెళ్ళి ఎట్లా వాళ్ళు బయటికి తోలిపోగలరు అనేది అది బీలాం గోదా బీలం బోధయం తెలుసా ఈ లోకాన్ని ప్రేమించడం దేవుని సన్నకి బయట రవడం ఏ రోజైతే నువ్వు ప్రార్థనలు సన్నగిల్తావో ఏ రోజు వాక్యం ధ్యానించడం నువ్వు మానేస్తావో నువ్వు దేవుని సందకి వెళ్ళిపోతావు ఆయన సన్నిధి నీతో పాటు ఉండదు అప్పుడు సైతానికి రెడీ అనేట్టు అవకాశం వాడు ఈ వైరస్లను దూరు చేస్తాడు ఈ శరీరంలో ఇంకేదైనా రోగాలను దూరు చేస్తాడు ఎటువంటి శ్రమలను దూరు చేస్తాడు కుటుంబంలో భారభర్తల మధ్యలో పిల్లల మధ్యలో తల్లిదండ్రుల చిన్న భిన్నాలు అన్ని శ్రమలు తీసుకెళ్తాడు వాడు ఏ కుటుంబం అయితే ప్రార్థన జీవితంలో ఉండదో అక్కడ దేవుని సన్నిధి ఉండదు నేను ఎన్నిసార్లు ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటావో ఆ రోజు దేవుడు దేవుదూతలు దిగి ఆ కుటుంబంలో నివసిస్తారు నువ్వు ఆ రోజు ఒకరోజు ప్రార్థన చేయకుండా వాళ్ళు వచ్చి వాపస్ వెళ్ళిపోతారు నెక్స్ట్ డే అట్లైనా వస్తారు ఇంక మూడో రోజు బంద్ చేసేస్తారు రారు ఇంకోరింట్లో ఉంటే అక్కడింటికి వెళ్ళిపోతారు అన్నట్టు దేవుని సన్నిధి కాబట్టి ఈ సత్యం గ్రహించడం ఓ ప్రతిరోజు మెలకువే ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో కుటుంబం కలిసి సిగ్గుబడేదేమో అని చెప్పినాక అర్థంగా ఇద్దరు ముఖ్యల మీద కూర్చొని ప్రార్థన ఎందుకు చెయ్యరు పిల్లలు నేర్చుకుంటారు కదా ఇటువంటి ప్రార్థన జీవితం లేకపోవడం వల్లనే అన్ని శ్రమలుగుండా పోవలసి ఏం చేస్తున్నారు ఉద్ధరిస్తున్నారు అంటే పొద్దు నుంచి ఎంతో పనిచేసిస్తున్నాం బ్రదర్ గొప్ప గొప్ప ఉద్యోగాలు బ్రదర్ గొప్ప గొప్ప చదువు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం బ్రదర్ ఏం లాభం వాడు సర్వస్వం సంపాదించుకొని వాడు ఆత్మనుభట్టుకుంటున్నాడు ఇది క్రైస్తవ జీవితం మీరు వచ్చి గాడిదే మాట్లాడితే కూడా గుర్తించలేకపోయాడు నువ్వు అనవసరంగా నేను ఎందుకు కొడుతున్నావు అంటే మళ్ళీ నువ్వు అవిదైతే చూపిస్తే అసలు కొట్టాల్సింది కదా నువ్వు కదా అవిదైతే చూపిస్తుంది అనవసరంగా గాడిదని కొడతా ఉన్నాడు గాడిద మాట్లాడడం ఏంది ప్రవక్తతో మాట్లాడుతుంది గాడిద అంటే గాడిదలు మాట్లాడగలవా ఈ ప్రవక్త అది ఉంది గిఫ్ట్ పశువులతో కూడా మాట్లాడే గిఫ్ట్ ఉన్నది రెండు మూడు అధ్యాయాలు కొరకు దేవుడు వాక్యాలు చూపిస్తున్నట్టే ఎంత ప్రాముఖ్యమైన విషయం ఇది ఇరవై మూడవ కూడా చూస్తున్నాము ఆయన ఎన్ని బలు అర్పించిన కానీ దేవుడు శిపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే అని చెబుతుంటే ఎనిమిదో వర్షంలో ఇరవై ఒకటో ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు యాకోబు ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు చూడండి దేవుడిని ఆశ్రయించాలంటే నీలో దోషం ఉండద్దు పాపం ఉండదు దేవుడు ఆశ్రయించాల దేవుడిని దీవించాలంటే నీలో ఏ దోషం ఉండద్దు ఇసలలో ఏ వంకరతనంను చూడలేదు అతని దేవుడైన యహో అతనికి తోడై ఉన్నాడు చూడండి నీలో దోషం లేకుండా వంకరతనం లేకుంటేనే నీకు దేవుడు తోడై ఉంటాడు ఎన్ని బలు అర్పించినా కానీ దేవుడు శపించని దానిని నువ్వు ఎట్లా శపించగలవు బట్టి మనము ఎక్కడ చూస్తున్నాం ఇరవై ఐదవ అధ్యాయంలో అప్పుడు యహూబా మోషేకి ఇలాగా ఆజ్ఞాపించను ఇచ్చాను యాజకుడు అహురో నూను మనమడు నువ్వు ఎలియాల్సి నువ్వు కుమార్ నేను పినహాస్ విషయాలను మోయాబు ఐడియా బాలక్ బీలాం విగ్రహారాధన చారత్వము రెండు చేపించిండు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసిరి వారి దేవతలకు నమస్కరించిది అట్లు ఇస్రాయిల్ బయోల్ఫైరుతో కలిసి ఉన్నందున వారి మీద యూహవ కోపం ప్రగల్పనను చెత్త బోధ చూడండి బీలాము పోతా పోతా దేవుడు వీళ్ళని ఆశ్రయించండు దేవుడు వీళ్ళకి తోడై అన్నాడు ఆ తోడు నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలంటే ఇదే మార్గం ఏంది వాళ్ళ తను పాపం చేపేయాలా విభిచరింప చేయాలా విగ్రహాలను పూజింపజేయాలా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీదికి శాపం వస్తుందని అంత భయంకరమైన ఐడియాస్ ఇచ్చిపోయిండు చూడండి నీ మీదికి ఎటువంటి ఉపక్రం రాకుండా ఉండాలంటే నువ్వు ఈ విషయం గ్రహించాలి ఈరోజు వైరస్ ఏమో చేస్తుందని భయపడుతున్నావు వ్యాక్సిన్స్ ఏమో చేస్తే భయపడుతున్నాం మనం భయపడం కదా మనకు చూపించిన దేవుడు ఇవన్నీ అవి మన శరీరంలో ఉండలేవా అవి కాలిపోతాయి గ్రహించు అగ్ని ఉంది మనలో అవి ఉండలేవా అవి కాలిపోతాయి కొంతకాలం తప్పదు నీకు ఈ శ్రమ వాటన్నిటి నుంచి నీ విడుదల పొందాలా దుఃఖపడేది సో దాని తర్వాత శాశ్వతమైన సుఖం శాశ్వతమైన ఆనందం నీకుంటుంది కొంతకాలమే నిన్ను శ్రమల గుండా పోనిస్తున్నాడు దాని తర్వాత దీర్ఘకాలమైన సుఖాన్ని దేవుడు నీకు విలాము చేసిన పనికి దేవుని సన్నిధల నుంచి వాళ్ళంతా బయటకు వచ్చేసిండ్రు ఎంతమంది చనిపడు ఆ రోజు ఈరోజు కూడా అదే జరుగుతుంది ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు నీ మీద ఎటువంటి మంత్రం పనిచేయదు నీ మీద ఎటువంటి వైరస్ పనిచేయదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా కుటుంబస్తు కలిసి ప్రార్థనలు చేస్తున్నాయా వ్యక్తిగత జీవితమైన ప్రార్థనలు ఉన్నాయా ఆరాధన ఉన్నదా వర్షిప్ ఉన్నదా బైబుల్ స్టడీస్ ఉన్నాయా ఇంట్లో ఇవి లేని క్రైస్తవ జీవితం ఈరోజు అందుకు అంతా శ్రమగుండతున్నారు ఈ సత్యని గ్రహించిన నువ్వు ఈ రీజన్ ఏం తీర్మానించుకుంటో ఆయన సన్నిధిని నుంచి తొలగిపోనియా ప్రవ్వా నన్ను విడిచిపెట్టి పోకునైనా నా హృదయంలోనే నివసించు ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం కాంప్రమైజ్ కాకు ధైర్యంగా ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించు ప్రతిరోజు నువ్వు సాయంత్రము అలసిపోయి వస్తున్నావు కానీ ఒక టైం క్రియేట్ చేసుకొని ప్రార్థనలో కూర్చో కనీసం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ కూర్చోగల ఓపికథ లేదు బ్రదర్ మోకాళ్ళ నొప్పులు బ్రదర్ ఎందుకు నీ మోకాల నొప్పు నువ్వు చేసుకోలేదు కాబట్టి లేదు నడుము నొప్పి బ్రదర్ అవును ట్రైనింగ్ లేకపోతే నొప్పులు ఉంటాయి అందుకు ట్రైనింగ్ చేయాలి బాడీని కూడా సాధన చేపియాల ప్రార్థన చేసేటప్పుడు సుఖవంతమైన ప్రార్థన నేర్చుకున్నాం కాబట్టి దాన్ని ట్రైన్ అయిపోయింది బాడీ మోకాల మీద ఎందుకు ఉండలేకపోతుందంటే నువ్వు చిన్నప్పటి ట్రైనింగ్ ఇవ్వలేదు ఎప్పుడో విడిచిపెట్టేసినావు భారీ శరీరం అనుకుంటున్నావు ఎంత భారీ శరీరం అయినా నువ్వు ట్రైన్ చేసుకోవచ్చు దాన్ని కొంతసేపు తిమ్మిర్లు ఉంటాయి అలవాటు పడతాయి తర్వాత నార్మల్ అవుతుంది తొమ్మిదట నన్న మోహాలుండి ప్రార్థించడం నేర్చుకుందాము ప్రతిరోజు ఆయన సన్నిధి దిగి నీ హృదయంలో అప్పుడు ఏ వైరస్లు ముట్టలేవు ఏ శ్రమలు నీ దగ్గరికి రావు అటువంటి గ్రూప్ ఆఫ్ ప్రభు మీకు అనుగ్రించాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ రఘు దేవ మీకు వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో మీరు మరోసారి మాత్రం మాట్లాడారు ప్రభావ వైరస్లు రావాలా రోగాలు రావాలంటే ఆయన సంఘీ బయటికి మీ సన్నిధి నుంచి మేము బయట కొరకనే కానీ అవి మాకు మేము వాటికి దొరకం ప్రభావ కాబట్టి మేము అవకాశం ఇవ్వకుండా తండ్రి మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం గొప్ప దేవ మీకే కృతజ్ఞతల స్థితులు అర్పించుకుంటున్నాం నైనా ओ प्रभ मे स्थुत स्तोत्र अर्पच्न वंदना वंदना ती गोपदेव मेके कृतज्ञता मध्यान कल प्रति आश्री स्वस्थता दई सा की सिग्नल की विजी प्रार्थना जीवता प्रभ उपास प्रार अट्ठावे भाग्यार अग्रह प्रार्थिना तीन प्रार्थी सोतर प्रभाव परशुदिग गोपद सर्वशक्ति संपूर्ण మహోన్నతుడగ దేవా మహిమ సరితండి కృపామాయడాకే స్వృతుల స్తోత్రమే గొప్ప దేవ నికే స్వతులు స్తోతాలు అర్పించుకున్న నా దేవ నా ప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభావం అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని మీకు నూతనమైన కృప నూతన అభిషేకం కలిగించి మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారైనా గొప్ప దేవ నికే స్వృతులు శ్రోతాలు అర్పించుకున్న నికే కృతాశ్రుతులు అర్పించుకున్న సమస్త గణత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహాశ్వర్యం ఇక యుగంలో నీకే కలుగును కాక హాయ్గా నా ప్రభ నా దేవ ఇక మధ్యకాని సమయం అయినా మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రవా నాయన ఏసయ్య బిలాము బోధ ఇంత భయంకరంగా ఉండ ప్రభావ నేను మాకు చూపించినారు మేము ఆ బోధలో మేము ప్రతి క్షణం నైనా మీ సన్నిధిలో మేము ప్రార్థనలు గడపాలా ప్రభావా అయినా మేము ఎక్కువ ప్రార్థనలో ఉండాలా వాక్యంలో ఎక్కువ సమయం మేము గడపాలా ప్రభావా కలిసి ప్రభు నేను చూపించి గణపరచాలా ప్రభావ అయినా మేము శ్రమల కాలం భయంకర శ్రమల కాలం మేము ఉంటున్నాం మీ సన్నిధి మాకు తోడు ఓ ప్రభావ నా తండ్రి ఆటంకాలు ఉండవు ప్రభావ ప్రతి దాంట్లోంచి మీకు విడుదల కల్పిస్తారు నేను కాబట్టి నేను నిత్యం ప్రభ మీ సన్నిధిలో మేము గడపాల ప్రవా నిత్యం ఆ సీఎం పర్వతం మీద మీతో పాటునే ఉండాల ప్రభావ మీ సన్నిధిలో మేము నిలబడాల ప్రవా మీకు ప్రతిగా నేను ఆ రీతికి మమ్మల్ని తయారు మా ప్రార్థనలు జీవితంలో ఇంకా రీతింపు రైత్యం ఎంత అదిష్టమైన ప్రార్థనలు ఉండాల ప్రభావ ఎంత అలసట ఉన్నా కానీ ప్రభావ మీ వాక్యంలో మేము ధ్యానించాలా మీ సన్నిధిలో మేము ఆరాధన చేయాలి చూపించాలా ప్రభావ మీతో సంభాషించాలా ప్రభావా అలాంటి ఆత్మీయమైన అనుభవంలో ప్రభావ మాకు అవసరమైనా గొప్ప దేవ మమ్మల్ని హెచ్చరించినారు ఈ మధ్య కనసంలో మీకు వర్ణాలు అర్పించుకోవడం మా ప్రార్థన జీవితం మార్పుల వాళ్ళ మోకాల మీదని ప్రార్థించాలా ప్రభావ అంటే జీవితం మాకు గొప్ప దేవం మీ వాకించేత మమ్మల్ని మీ ఆధరణ మాకు హెచ్చరిక కూడా మీరు మాకు అనుగ్రహించాను నైనా వేసయ మేము ఏ రీతిగా జీవించాలి చివరి కాలంలోని కాబట్టి దాన్ని మీకు వర్ణాలుసాయ గొప్పదేవాన్ని కూడా సిద్ధపరచాలా ప్రవ మీ రాకట్ పొరగంది ప్రవ నేను మీకు మీరు సిద్ధపరచాలా ఇలాంటి సేవా జీతం మా హృదయాలు సరి చేయని ప్రభావం ఏమైనా బలంగా కొట్టివెని ప్రభావ నైనా మీకు కాయస్కరమైన తొలగించండి ఓ ప్రభా సమీక జీతం గొనిగే జీతం వాళ్ళు ఉండబేసే మీ స్థనిధులు ఆనందించాలా మీ స్థుతించాలా ప్రవ నైనా ఈసండి విడతగకు మేము ప్రార్థించాలా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థితులు చెల్లించి నేను మహిమపరచాలా మీ మహిమలో మేము జీవించాలా మీ ఫ్రెండ్లు మేము జీవించాలా ప్రావ అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించింది రాత్రి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమాలి వాకిందరం మాతో అర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాను అండి ఆమెన్ ఆమెన్ ఒక్కొక్కరి ప్రార్థించాను సరే బ్రదర్ హలో పరిశుద్ధ ఈ సయానికివ తండ్రి నిస్తూ సర్వశక్తి అంతలో దేవానికి ప్రభా గడిచిన కాలమంతా అంతా ప్రభావ కాచి కాపాడి నీ రెక్కల చోట్ను భద్రపరచిన నూతన కృపను మీరు అనుగ్రహించినందుకు నీకు వాందనాల ప్రభావ హిమాజానకాల సమయంలో ప్రభావ నేను స్థుతించి ఆరాధించి ప్రాభ నీ స్వరం విని నైనా నీకు నీకు మురిపట్టి దగ్గప ధనత అనుగ్రహించినందుకు నీకు వాందనాల ప్రభావ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం ఏ గములు మీకే చెల్లించుకుంటున్నాం ప్రాభ మాతో మాట్లాడినందుకు ఆందోళన ప్రభావ మమ్మల్ని హెచ్చరించినందుకు ఆందోళన ప్రభావ తండ్రి మీ సన్నిధులని మేము గడపాలా ప్రభావ నేను ఏకై దృష్టిని కూడా మా జీవితాల్లో అవకాశం ఇవ్వడానికి వీలేదు ప్రాభ ప్రార్థన జీవితం మేము కనిగి ఉండాలి ప్రాభావ మీరు ఎక్కువ చదువుపించమని నడిపించమని తండ్రి మా కుటుంబ ప్రార్థనలో ఉండాలా ప్రభావ మేము స్టడీలు మేము పెట్టుకోవాలా ప్రభావ మీ వాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభు అవును తండ్రి ఇటువంటి అబద్ధ బోధలు తండ్రి మేము ఉండకుండా మేము చెప్పకుండా మేము ఒక కృప జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ నడిపింపునైనా ఎల్లవేరలో మాకు అనుగ్రహించమని మీ కృప మీ కనికరం లేకపోతే మేము ఏ పాటి వరం ప్రవ్వ కాబట్టి తండ్రి మీ ఏడలో మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి నైనా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నైనా మీ కృపతో నాయన మీ సన్నిధి నెల మాపై ఉంచి ప్రభావ నేను మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా జీవించే కృపలను గ్రహించండి ఉన్నతమైన సేవ చేసిన సహాయపడండి ప్రభావ మీరు ఆకలి సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృపలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరెవరైతే అనారోగ్యాలు కూడా ఇబ్బందులు కూడా వెళ్తున్నారో ప్రభావ ప్రతి జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ప్రతి అవసరతను తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరచినందుకు వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించి వేడుకుంటున్నాం పరిశుద్ధ ప్రేమాల దేవ కృపణ తండ్రి దేవా లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర పరిశుధి వర్గ సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాల ప్రభా వేలాది దూదలతో కూడిన మాహునుతులమైన గొప్ప దేవ నీకే స్తోత్రము నీకే వందనాల ప్రభా తృతీయ మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకి ప్రభా మీకే జీలునగాక తండ్రి దేవాయచు ప్రభావ మరి దేవారతల ప్రభా మీరు మమ్మల్ని ఎంతో కంటి కాజ్ కాపాడిన ప్రభా నీకు వందనాల ప్రభా దేవా మమ్మల్ని సజ్జీలెక్క నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయేచు ప్రభా మరియు వాక్యం చేత ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి ప్రభా నీకు తండ్రి దేవాయచు ప్రభా మేము ఎలాంటి విషయంలో మేము మోచుకోకుండా ఉంటాం మీరు మాకు సాయం చే సాయం చేయండి ప్రభా దేవాచు ప్రభ మరి సర్వసత్యమైన చువాత ప్రకారంగా మేము నడవాల ప్రభ దేవాన్ని సత్యాన్ని మేము ధరింప చేసుకోవాలా నీ యొక్క సత్యం పట్టుకొని మేము నడవాల ప్రభా దేవాయప్రభ మరి నొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎలా వేలా మాకు దయచేయండి ప్రభా దేవాయప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మాకు నడిపించండి ప్రభా నీకే స్తోత్రం నీకే వదనవుతుంది దేవాయచ ప్రభా ప్రతి ఒక్క బిడం కూడా ఒక కాపాడండి ప్రభ రక్షించండి ప్రభా ప్రతి ఒక్క బిడం కూడా ప్రభా యొక్క గాయమినస్తంతో తాకి ముటి స్వస్థపరచని ప్రభా అందరినీ కూడా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాల వారికి దాయించండి ప్రభ అదే రీతిగా ప్రభ మరి ఎంతోమంది ఉన్నారు ప్రభా హాస్పిటల్స్ అయిన ప్రభ చిన్నారి చిన్నారి పిల్లలు ప్రభ వారిని కూడా జ్ఞాపకం చేసుకోని ప్రభ వారిని కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచని ప్రభా దేవ ఆదరించని ప్రభ దేవాయచు ప్రభ మంది ఉన్నారు ప్రభా పేద ప్రజలు ప్రభా వారిని మీరు కాపాడండి రక్షించండి ప్రభ దేవాయ ప్రభా అన్యులం కూడా ప్రభా మీరు రక్షించుకునే ప్రభా దేవానికి ఉత్తం నీకు ఎవరండి దేవాయచు ప్రభ మరి మీ మందిరం కూడా ప్రభా నీ సన్నిధులు మొరపెట్టాయి బిడలుగా మేము తయారు కావాలి ప్రభా దేవానీ సన్నిధిలో మేము ప్రాధ జీవితం గడపాలని యొక్క వాక్యలు ధ్యానించాలి ప్రభా నీ యొక్క గుణమైన మర్మాలు ప్రభా మాకు తెలియచేయని ప్రభా నీకేస్తూ నీకు ఎవరినాటండి దేవాయచ ప్రభ నీ యొక్క సన్నిధిలో ప్రభా మేము కుటుంబం ప్రార్థన చేసుకోవాలి ప్రభ ఇంకా ఎంతమంది అయితే ప్రభా కుటుంబం ప్రార్థనలు చేసుకుంటలేరో ప్రభా వారందరూ కుటుంబం ప్రార్థనలు చేసుకోవాలి తండ్రి దేవాయచ ప్రభ అందరితో దర్శించి మాట్లాడండి ప్రభా నీకే స్థూతం నీకే వెళ్ళాలి తండ్రి దేవాయచ ప్రభ ఇంకా మాలో ఏమైనా వస్తువు ఇంకా ఏదైనా ఉంటే తీసిపోయింది ప్రభా దేవ మాకు చూపించని ప్రభా సన్నిధిలో ఒప్పుకొని ప్రభా అది వదిలేస్తాం తండ్రి దేవాయచ ప్రభ మేము పరిశుద్ధతగా జీవిస్తాం ప్రభ మాకు ఆ విధంగా నడిపించని ప్రభ నీ యొక్క వాక్యం చేద్దరి మా రుద్యాల మేము నాటు పెట్టుకోవాలి ప్రభా దేవాయ ప్రభాని వ్యాఖ్యలు ఎలావైలా ఉండాలా తండ్రి మేము ఎప్పుడు వెలిగించే వారి లాగానే ఉండాలా ప్రభా మేము వెలగాల ప్రభా అనేకులకు వెలిగించే వారి లాగా ఉండాలా ప్రభా దేవాయ ప్రభావంగా దీవించి ఆశీర్వదించి తల్లింప్రభా దేవాయ ప్రభాని యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించండి ఒక్కొక్కరుగా మనోజ్ బ్రదర్ శ్రావణ్ బ్రదర్ మెడిసి స్వరాజ్ బ్రదర్ హలో వీడియో వస్తుందా ఎవరిదా ప్రజల వీడియో ఆఫ్ చేయండి కదా ప్రజల కాల్ చేయండి ఎవరిదో కదా తెలియదు ఓకే ఓకే కంటిన్యూ చేయండి కదా మీరు ఎవరితో వస్తుంది కదా స్తోత్రాలు బాబా నాయన మా ప్రభావ నీ పావంలోకి వెళ్ళిన స్తోత్రాలు దేవాసే బాప్రభా మధ్యాహ్న సమయంలో దేవాయసా బాప్రభా ప్రతి ఒక్కరిని సురక్షిత గురించి వాక్య విన్నదాన్ని పట్టిస్తూ ఉంటారు దేవా దాని ప్రకారం మేము సాయం చేయండి మా దేవ ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించి బిడుగు ఉంటాక సాయం చేయండి మా ప్రభా దేవాయశ్రభా ఎంతో మంది నశిస్తారు మా ప్రభావ దేవ మమ్మల్ని సజీలకలోంచి దేవాయశ్వ ఇంతవరకు తీసుకొచ్చిందని పట్టి స్వతరం దాంట్లో దేవాయశ్ర మీరే ఉండి మమ్మల్ని స్వస్సపరిచి దేవాయశ్రం మా ప్రభావ దేవ మా ప్రభు మమ్మల్ని స్తోత్రం మా నీకే పాదంలోకి వెళ్ళ స్తోత్రాలు మా మహాధనుడు దేవాస్మ ప్రభు వరే మా ప్రభా దేవాయ ఎటువంటి వైరస్ ఉన్నాను దేవాయస్మ స్వస్థపరిచి దేవాయప్రభా నీ పాదంలో చెంత దేవ మరి ఒకసారి మమ్మల్ని అందరినించిన దాన్ని పట్టిస్తూతారు మా ప్రభా మీరే తోడైనా చేయటం సాయం చేయండి అప్పుడు వా నీకు రెండో రాక ప్రతి ఒక్కరి సిద్ధపరచడం అప్పుడు అప్పుడు నీకు సేవకులు దేవా నీకు సైనికుల పని చేయటం సాయం చేయడం అప్పుడు మీరే సాయం చేస్తారని త్వరగా అబ్బుతో నైసుకేసి పెడదాం తల చూపించుప్రభా నాది ఇంతవరకు నా వయసు ఏమడుతుంది అబ్రానిపిస్తున్నా ఇచ్చిన సుప్రభా భ నా జీవాన్ని పరిచింది ఇంత వర వాక్యంధ్ర మాట్లాడడం ఆ వాక్యంధర ప్రభ ప్రాథమిక కళ ప్రాధిక్యత నా దీమాని కలలి అనాది మీ సన్నిధి మీకు ప్రభా ఈ వాక్యం ధర వెలుగు వచ్చింది చీకటి పారిపోయింది ఈ వాక్యం బలపరిచి విశ్వాసం అధికం చేసినాం స్వస్థపరిచను మీ వాక్యం మీరు జీవింపైసుప్రభ మీ వాక్యం వెలుగు కనగా ఇష్టప్రభ నా దీవాన్ని అలాది ఈ వాక్యంధ్ర ప్రభావానికి ప్రకటించాలా గొప్ప జనం కనికరించండి జ్ఞానం తెచ్చండి ఆత్మతీరమని వివిధ శ్సపని శ్రమించండి నాదేవా నడిపించమని ప్రార్థన రక్తానికి హాని చేయకుండా ప్రతి బిడ్డకు రక్షణ పొందాలా మా దేశం అంతా రక్షణ స్వార్థ పోవాలా కారించండి నా వేసే తాకండి ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ పేర్లు ఉండాలా వాళ్ళు జ్ఞానోత్పర పరిచి ఆత్మనించి ఏమని వచ్చి స్వసపరిచి అలా ఆదరించి నా దేవానికి ఈ వాక్యం ప్రభావం బయాలా జీవించాలా నీలో జీవించాలి నీకు అర్థమని జీవించాలి లోకమంతమే బిడ్డకు నాదివాణి దాసైన పావులు చెప్పలేసు ప్రభావా ఆ లోకం తుంగిరించి అలానే నిన్ను మంచే ప్రేమించాలా పూర్ణ వేకం పూర్ణ బలం పూర్ణ శక్తితో ఆ ధైన్యత మా అందరు దయచండి నాకు దయచేసి అమీన్ అమీన్ ప్రార్థించండి ఒక్కొక్కరుగా హలో ప్రార్థించండి బ్రదర్ పేరు చేసే మన ఫన్నీ బ్రెదర్ శ్రావణ్ బ్రదర్ ప్రే చేస్తున్నారు ప్రేమగల మా పర్లోర్ గప్తం దీపుద్ధ దేవ ఏసన రక్షక ప్రభ మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనంలు స్తోత్రం వేసాం ప్రభా నాయన రక్షక ఇటువంటి కష్టతరమైన సమయాలలో ఉన్నా మేసా ఆ మా చుట్టూ డిసీజెస్ పొంచి ఉన్నాయి ఆ డిసీజెస్ అన్నిటినీ వేసిన గర్దిస్తున్నామేసయ ప్రభా నాయన రక్షక ఎన్ ఎంతో మంది కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో సమస్యలతో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు సార్ ప్రభా నాయన రక్షక వారికి మీరు రిలీఫ్ ని అనుగ్రహించండి సయ ప్రభా ఈ గ్రూప్ సభ్యులను కాపాడి దీవించి ఆస్వాదించండి సార్ ప్రభా నాయన రక్షక మీ రాజ్య వ్యాప్తికి ఎంతగానో కష్టపడుతున్నారు సయ ఆ వారిని మీరే ముట్టండి సయ రిసోర్సెస్ ని అనుగ్రహించండి సయ ఆ అడవులైనా రోడ్స్ లేని ప్రదేశాలైనా కొండలైనా గుట్టలైనా ప్రభ వారికి ఉన్న సోర్స్ మీరు మాత్రమే కేవలం మీ మీద నమ్మకంతోనే ప్రభ ఎంతగానో ప్రభ వారి ప్రాణాన్ని మీ సేవకు సమర్పించుకుంటున్న వారిని బట్టి ఏ ధన్యవాదాలు ఏసయ ప్రభా నాయన రక్షక అనాథల కోసము విధవరాళ్ళ కోసము నిరాశల కోసం అభాగ్యుల కోసం ప్రే చేస్తున్నాం ఈస వారి నీడ్స్ అన్నిటినీ మీరే ఫుల్ఫిల్ చేయండి ఈసనాయన రక్షక ఇంకా ఫార్మర్స్ కి తగిన ఆ రేట్ వారికి అనుగ్రహించండి మిడిల్ మెన్ మోసం క్రైసిస్ లేకుండా అనుగ్రహించండి అందరినీ మీరే కాచి గురించి ఆశీర్దిస్తాయని ఈ కొద్దిన్న పండి క్రీస్ చేస్తామంటే ఒక పాప నతయంగా వేడుకొంచినాను దేవా ఆమెన్ దయరాజా రాజులకు రాజు ప్రభా ప్రభులకు ప్రభుడవ ప్రభా దేవాది దేవుడవ ప్రభా మహిమోన్నత దేవుడవ ప్రభ దేవ ఎంతో మందికి లేని తరుణం భాగ్యం మీరు మాకు ఇచ్చిన మీ నామం ని మహిమపరచడానికై మీ నామం ని స్మరించడానికై మీ నామం నినపరచడానికై ప్రభా మీ యొక్క జీవితాన్ని ప్రభావ మీరు ఆక నం మీ కొరకై ప్రభావ తుది శ్వాస వరకు తీర్మానం చేసుకొని ముందుకు నడిచే పశుధాత్మ శక్తి బలం చేత నడిపించండి శరీరాశాన్ని ఇష్టరాశ జీవపడమని తీసివేయండి ప్రభా శీరకంగా మేము ప్రభా జీవించడానికి వేయలేదు ఆత్మీయకంగా మేము జీవించాలా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా ఎన్ని శోధనలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా ఆ యొక్క తీర్మానంలో ఆ యొక్క విశ్వాసంలో ప్రభా మేము ముందుకు నడిపింపబడాలా సాయపడండి ప్రభా కృపయించండి ప్రభా ప్రతి ఒక్కరు కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి స్వస్థతలు మీరు కలుగజేయండి యేసుక్రీస్తు నామంలో ప్రభా మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్య అన్నా ఆశీర్వాదం ఏముండీ హలో అన్నా మన ప్రభుత్వ ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆ మేన్ ప్రైజ్లాడు అందరికీ ఆ మేన్ రాడ్ అన్న ప్రైజ్